జ్యేష్ఠరాజా బ్రమ్మణస్పత ఆలస్వ్వన్నోతిభి సీదసాదనం శ్రీ మహాగణాధిపతయ నమ సివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మాచార్యపర్య వందే గురు పరపరా అసత్వా సహనా వహన అసద్వా ఇద్ర ఆసీత్ తి సదాయత ఇక్కడ అసత్ంటే అసత్ంటే బ్రహ్మానర్ అవ్యము అన్మేనిఫెస్ నౌమిన అని అంటూ ఉంటారు నౌమినన్ అంటే ఈ ఫినామినా అన్నీ పుట్టడానికి హేతువైనటువంటి ఆ మూలస్థానానికి నౌమినన్ అని అంటారు అసత్ అంటే అది ఏ కానీ శూన్యం కాదు శూన్యం నుంచి ఏమీ పుట్టదండి నహి అసత సజ్జన్మ అస్తి అసత్తు నుండి సత్తు పుట్టదు కాబట్టి అసత్ అంటే మీరు శూన్యం అని చెప్పేసుకుంటే శూన్యం నుంచి ఏది పుట్టదు కాబట్టి అసత్ అంటే బ్రహ్మానత్వం భాష్యం ఇదమితి నామరూప విశేషవత్ వ్యాకృతం జగత్ అది ఇప్పుడు అసత్తు నుండి అంటే బ్రహ్మ నుండి అవ్యాకృత బ్రహ్మ నుండి ఇదం ఇది పుట్టింది ఇదం అంటే జగత్తు జగత్తుని ఇదమ్మంటూ ఉంటారు దేహం కూడా జగత్తులో భాగమే ఇదమ్మని అంటాం కదా సో ఇది ఇది తెలుగులో ఇది ఆ ఇదం నుంచే వచ్చింది ఎనివే ఎనివే సో ఇదమ్మంటే ఈ జగత్తు జగత్ అంటే ఏదో తెలుసునండి వ్యాకరణం ఉన్నది నామరూప విశేషం వ్యాకరణం ఉన్నది అంతే జగత్ అంటే నామరూ విశేష అంటే కానీ ఇది నెక్లెస్ ఇది కర్ణాభరణం ఇది ఇది అలా నామరూపాలు మారుతూ ఉంటాయి ఇదో నామరూపం అదో నామరూపం అది ఇంకో నామరూపం ఇంకే నామరూపాలే మారే తెప్పిస్తే వస్తువు అదే ఇది గోల్డే అది గోల్డే అది గోల్డే కానీ నామ ఇది నెక్లెస్ వీడు ఇది గోల్డే అది గోల్డే అదే గోల్డే అన్నారు ఏకత్వం దృష్టి ఉండదు అలా దృష్టి ఉంటే వాడేమో ఆ గోల్డ్ షాప్ యజమాని అయిపోతాడు వాడికి గోల్డ్ దృష్టి వీళ్ళకి నామరూప దృష్టే ఇది నెక్లెస్ మనకి నెక్లెస్ ఉంది కాబట్టి నెక్లెస్ అక్కర్లేదు ఖండాభరణం ఉన్నది కనుక సో ఇప్పుడు బ్యాంగిల్స్ కొనుక్కున్నాము ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి ఇవి బాగులేవు అని ఇలాగ రాగద్వేషాలు ఇవన్నీ వస్తాయి ఎప్పుడు నామరూప దృష్టి కాబట్టి జగత్తు అంటే కేవలము నామరూపాత్మకమైన వ్యాకరణం తప్ప మరొకటి కాదు మనం చూశమైందంతా సో ఈ నామరూప వ్యాకరణ రూపమైన జగత్తు ఇది ఆ బ్రహ్మ నుండి పుట్టింది ఎప్పుడు అగ్రే పూర్వం గుత్పత్తే బ్రహ్మ ఎప్పుడు ఇది అంటే పూర్వం అగ్రే అంటే పూర్వం మొట్టమొదట మొట్టమొదట అంటే ఉత్పత్తికి పూర్వం ఈ నెక్లెస్ పూర్వము అగ్రమునందు అంటే మొట్టమొదట బంగారమై ఉండేటిది అన్నట్టుగా ఎప్పుడు బంగారమై ఉండేటిది అంటే నెక్లెస్గా పుట్టడానికి ముందు బంగారమై ఉండేటిది మరి ఇప్పుడేమిటి ఇప్పుడు నెక్లెస్సు ఆహ్ ఏం బుద్ధిమంతుడు అయ్యా ఇప్పుడు నెక్లెస్ అది పూర్వం బంగారం ఇప్పుడు మాత్రం బంగారం కదా ఏమి ఇప్పుడు బంగారం అనేది కానీ ఇప్పుడు అది నెక్లెస్ అని వీడు అనుకుంటాడే దట్ ఈస్ ది మిస్టేక్ మిస్టేక్ అంటే ఆ నామరూపముల చేతన మనస్సు అలా ఆకర్షింపబడుతూ ఉంటుంది ఎనీవే అగ్రి అంటే పూర్వం రాగుత్పత్తే పుట్టడానికి ముందు ఈ జగత్తు ఆ బ్రహ్మగానే ఉండేటిది పుట్టడానికి ముందు ఈ నెక్లెస్ బంగారముగానే ఉండేడిది అన్నట్టుగా అదే అని బ్రహ్మైవ అసచ్చబ్దవాచ్యం ఆసీత్ అది అసత్ ఆసీత్ అసత్తుగానే ఉండేటిది అసత్ అంటే బ్రహ్మ ఇక్కడ పరబ్రహ్మకే అసత్ అనే శబ్దించేతం వ్యవహారం కనబడిది నామరూపాల కలది సత్ కనబడనిది అవ్యక్తము నామరూపాలకి మూలమైనది కానీ వ్యాకృతం అవ్యాకృతం అన్మానిఫెస్టో నోమినం దాన్ని అసత్ అని వ్యవహరిస్తారు ఆ బ్రహ్మయే స్వసద్వా ఇదమగ్ర ఆసీ తో వై సదజాయని వాక్యం భాష్యం తసత వై సవిభనామూపవిశేషం అజాయత ఉత్పన్నం తో వై సదజాయత వై అంటే ఇండియముగా తేంటే దాని నుండేరర్థం తత అంటే తస్మాత్ దాని నుండి దేని నుండి అండి అసత్వం ఉండే అసత్వగా ఇక్కడ ఉన్నది అసత్వామగ్ర ఆసీత్ అసత్తు నుండే కదా ఆ అసత్తు నుండి అసత్ పరబ్రహ్మ దాని నుండి సత్తు పుట్టినది ఇప్పుడు కూడా అసత్తు నుంచి సత్తు పుడుతుంది అసత్తు అంటే అన్మానిఫెస్ట్ నుంచి మేనిఫెస్ట్ పుడుతుంది అంటే నవమినల్ నుంచి తినమినల్ పుడుతుంది అది వ్యవస్థ ఈ సత్ అంటే అర్థం ఏంటి నామరూపములు కలరు ఎటువంటి నామరూపములు ప్రవిభక్త నామరూపం నామరూప విశేషవత్ నామరూపముల తేడా గలది స్పష్టముగా విభాగము చేయబడిన దేని చేత దేశకాలముల చేత దేశకాలాలు అకే వస్తువు నందు విభాగాన్ని చేసుకుంటూ పోతాయి ఇది నెక్లెస్ నెక్లెస్ అంటే ఒక దేశాన్ని బట్టి వచ్చింది బంగారాన్ని ఒక దేశంలో ఒక పర్టికులర్ డిజైన్ దేశంలో మనం దాన్ని కన్ఫి కన్ఫిగర్ చేస్తే అది నెక్లెస్ ఉంది అంటే ఒకసారి ఒక డిజైన్లో మరో డిజైన్ డిజైన్ అంటే దేశమే కదండి స్పేసిగా డిజైన్ అంటే మరో డిజైన్లో కన్ఫిగర్ చేస్తే అది బ్యాంగిల్ అవుతుంది మరో డిజైన్ చేస్తే ముక్కు పొడకవుతుంది అలా ఇవేవో అవుతూ ఉంటుంది ఆ విధంగా దేశకాలముల చేతనే ప్రవిభత్తమైన నామరూపాలు ఒక నామరూపం కంటే మరో నామరూపం విశేషంగా తేడాగా ఉంటుంది మూలంలో తేడా ఉండదు నామరూపాల్లోనే తేడా అటువంటి నామరూప విశేషములతోటి విభాగమును చెంది ఉన్న ఈ జగత్తు ఇది పుట్టింది ఆ అసత్వ నుంచి పుట్టింది అంటే ఎప్పుడు కూడా సత్తులో నామరూపాల్లో భేదం ఉంటుంది తప్పించి అది ఎక్కడి నుంచి పుట్టిందో ఆ సోర్స్లో భేదము ఉండదు సోర్స్ ఒక్కటిగా ఉంటుంది అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఇప్పుడు తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టయితే ఎందుకంటే తల్లి నుంచి బిడ్డ పుట్టిందంటే పుట్టిన తర్వాత సెపరేట్ అయిపోతుంది ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ బిడ్డ యొక్క ఎగ్జిస్టెన్స్ వేరే తల్లి యొక్క ఎగ్జిస్టెన్స్ వేరే ఇజ్ ఇట్స్ ఆఫ్ నో ఆ విషయం చెప్తున్నారు పదాత్మాన స్వయమ కురుత దానికి భాష్యం కింతత ప్రవిభక్తం పితురివ పుత్ర ఓకే నేత్య ఓకే ఇప్పుడు కార్యము కారణం నుంచి విడిపోయి పుట్టిందని కొంతమందికి ఓ భ్రాంత్ ఒకటి ఉండే పోనే ఆ పెట్టి మట్టి మట్టి నుంచి కొండ విడిపోయి పుట్టిందా లేకపోతే మట్టిలో భాగంగా ఉంటూనే పుట్టిందా అదో పెద్ద మేమాంసం అది అలా తండ్రి నుండి పిల్లాడైతే ఖచ్చితంగా విడిపోయే పుడుతున్నాడు కదా తండ్రి కాకపోతే తల్లి డెన్ మ్యాటర్ సో అలాగే విడిపోయి ఈ జగత్తు ఆ బ్రహ్మ నుండి అలా విడిపోయి పుట్టిందా అని ఒక ప్రశ్న అసలు ఇలాంటి ప్రశ్నలు థియలాజియన్స్ వేసుకోరు వాళ్ళు ఏ ప్రశ్నలు వేసుకోరు ఫెయిత్ నమ్మకం ఫెయిత్ పైగా ఫెయిత్కే హైలైట్ చేస్తూ ఉంటాడు ఫెయిత్ అంటే అర్థం ఏంటో తెలిసిన నేను చెప్పిన మాట మీరు నోరు మూసుకుని వినేసి వెళ్ళిపోండి అంతే ఫెయిత్ ఇంక మళ్ళీ ప్రశ్నలు వేయకుండి కానీ ఇక్కడ అలా కాదుగా ఇక్కడంతా విచారం విచారం వచ్చేసి బ్రహ్మ ఆత్మరూపంగా మనం దర్శించాల్సి ఉంటుంది కాబట్టి ప్రవిభక్తం అంటే ప్రకృష్టం విభక్తం పూర్తిగా విడిపోయిన కేసా ఏమిటి తండ్రి నుంచి కొడుకు పూర్తిగా విడిపోతాడు తల్లి నుంచి కానీ అలాగా జగత్తు బ్రహ్మ నుండి బుద్ధిగా సెపరేట్ అయిపోయిందా ఏమే నేత్యా నానా నో నో ఇట్ ఈ నాట్ లైక్ దాట్ దెన్ హౌ సో తమానం స్వయం అకూరుత అని ఆ వాక్యం వస్తుంది భాష్యం తసబ్దవాక్యం స్వయమే ఆత్మానం అకూరుతవత్ అది తత్ంటే ఆ బ్రహ్మా అసత్ అసత్త అనే శబ్దము చేత చెప్పబడిందే ఆ బ్రహ్మ అసబ్దవాచ్యమైన బ్రహ్మ అంటే తట్ నౌమినన్ అది ఆత్మానం అపురుత తనను ఈ జగద్రూపముగా చేసుకున్నది కృతవత చేసుకున్నది అంటే తనంతటా తానే తనను జగత్తుగా చేసుకుందా అతేదైనా చుట్టుపక్కల సహాయం తీసుకుని చేసుకుందా అంటే సహాయం లేదేం లేదండి అక్కడ ఏం లేవు చుట్టుపక్కల సో ఉన్నదే బ్రహ్మ సో అటువంటి బ్రహ్మ తనంతట తానుగా తనను జగద్రూపముగా చేసుకున్నది ఆ తనంతట తానుగా అంటే స్వయం అని అర్థం స్వయమేవ తనంత తానుగా ఆత్మానం అంటే తనను అకురుత కృతవత్ ఈ జగద్రూపంగా నామరూప విభాగ చేసుకున్నది అంటే ఇప్పుడు చేసిందెవరు బ్రహ్మ ఎవరిని తననే సో నిమిత్త కారణం బ్రహ్మే ఉపాదాన కారణం కూడా బ్రహ్మే మెటీరియల్ కాజు బ్రహ్మే ఎఫిషియంట్ కాజు బ్రహ్మే రెండు బ్రహ్మ అది సంగతి సపోజ్ నిమిత్త కారణం బ్రహ్మ ఉండి ఉపాదాన కారణం పరమాణువులో ఏవో ఉన్నాయనుకోండి అప్పుడు ఈ జగత్తు మన ముందు ఉంటుంది బ్రహ్మ ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఎక్కడో సపరేట్గా ఉండాల్సి ఉంటుంది అది అది పరిస్థితి అలాగ మాత్రం కాదు ఎస్మాదేవం తస్మాత్ తద్ బ్రహ్మైవ సుకృతం స్వయం కర్తృ ఉచ్యతే ఇప్పుడు ఆ బ్రహ్మకు ఓ పేరు పెడుతున్నారు ఇక్కడ సుకృతం తస్మాత్ తత్ సుకృతముచ్యత ఇది కదా వాక్యం తస్మాత్ అందువల్లననే తత్ ఆ బ్రహ్మ సుకృతం అని చెప్పబడుతోంది దానికి సుకృతం అని పేరు సుకృతం అంటే సు అన్నదానికి స్వయం అనర్థం అలా చెప్పారు కదా అక్కడ అర్థం అదే చెప్పింది కదా సో తత్ ఆత్మానం స్వయం అకృత అది తనను తాను జగత్తుగా చేసుకున్నది కనుక స్వయంగా చేసుకుంది కనుక దానికి ఆ బ్రహ్మకి సుకృతం అనిపేరు సో తస్మాత్ అంటే ఏ కారణం చేతనైతే యస్మాదేవం ఈ విధంగా తనను తానే చేసుకుందో తస్మాత్ ఆ కారణం చేత తత్ అంటే తత్ బ్రహ్మయ్య ఆ బ్రహ్మయే సుకృతం ఉచ్యతే దానికి సుకృతం అని పేరు సుకృతం అన్నది అది ఎటిమలాజికల్ నేమ్ దానికి ఒక అర్థం ఉన్నటువంటి నేమ్ ఏమిటర్థము స్వయం కర్తృ అనర్థం సు అంటే స్వయం క్రత అంటే కర్తృ తనను తాను తనంత తానుగా జగద్రూపంగా మలుచుకున్నది స్వయం కర్తృ అని బ్రహ్మకి ఏం పేరు పెట్టా సుకృతం అని పేరు పెట్టారు మనం పెట్టలేదు శృతి అలాంటి పేరు పెట్టింది తస్మాత్ తుకృతముచ్యత ఇది అదే వివరిస్తున్నారు స్వయం కర్తృ బ్రహ్మేతి ప్రసిద్ధం లోకే సర్వకారణత్వామ సర్వమునకు కారణం ఏదైనా పదార్థాలు ఉంటే వాటికి కూడా బ్రహ్మే కారణం కాబట్టి బ్రహ్మ తప్పింకేం లేదు సృష్టికి పూర్వం పరబ్రహ్మ తప్ప కనుక లోకంలో కూడా ఈ ప్రసిద్ధి ఉంది ఏముంది బ్రహ్మ స్వయం కర్తృ తనంత తానుగా జగత్కర్తృత్వము బ్రహ్మ ఎందు కలదు అనే ప్రసిద్ధి లోకంలో ఉన్నది ఆ ప్రసిద్ధిని అనుసరించి ఆ బ్రహ్మకి సుకృతం అని పేర్కొంటాం సుకృతం అంటే ఇంకో అర్థం కూడా ఉంది సుకృతం అంటే మంచి కార్యం పుణ్యం పుణ్య కార్యానికి సుకృతం అది వస్తుంది ముందు ఈ అర్థాన్ని చూస్తున్నాం శృతే చెప్పిన అర్థం అది బ్రాహ్మణంలో ఆ మంత్రగత పదాన్ని ఆ రకంగా వివరించారు కదా సో ఇటీవరకు బ్రాహ్మణమే ఇది ఆ బ్రాహ్మణమే ఆ సుకృత శబ్దాన్ని వివరిస్తోంది ఓకే యస్మాద్ స్వయమేవాకరోత్వం సర్వాత్మనా తస్మాత్ పుణ్య రూపేణి తదేవ బ్రహ్మా కారణం సుకృతముచ్యతే ఈ జగత్తునంత సర్వాన్ని స్వయంగా సర్వాత్మన తానే సర్వముగా అయ్యి ఈ బ్రహ్మయే జగత్తుని ఈ విధంగా ప్రకటించినది ఇంట్లో దోషమేం లేదు అంతా మహా మహాకార్యం పుణ్యకార్యమేది కాబట్టి సుకృత శబ్దానికి పుణ్యమనే అర్థం మీరు చెప్పుకున్నా కూడా ఆ పుణ్య రూపంగా ఆవిర్భవించినది ఆ బ్రహ్మయ్య కాబట్టి పుణ్య రూపంగా కూడా బ్రహ్మయే ఉన్నది సో పుణ్య రూపంగా ఎప్పుడైతే బ్రహ్మ ఉన్నదో పాపరూపంగా కూడా బ్రహ్మయే ఉన్నదని ఇట్ ఫాలోస్ ఆటోమేటికల్లీ బట్ హైలైటింగ్ పుణ్యానికి చేస్తారు సో తస్మాత్ సుకృతముచ్యత సో ఆ బ్రహ్మకి ఆకారణం చేత కూడా పుణ్యము అనే అర్థంలో కూడా మీరు సుకృతం అని ఆ బ్రహ్మని వ్యవహరించవచ్చును సర్వథాపి ఫల సంబంధాది కారణం సుకృత శబ్దవాచ్యం ప్రసిద్ధం లోకే ఈ సుకృత శబ్దానికి లోకంలో ఒక ప్రసిద్ధి ఉంది ఏమిటా ప్రసిద్ధి అంటే అర్థం ఏంటో తెలుసిన ఈ కర్తకి అంటే ఈ కర్మను చేసిన ఈ క్రియను చేసిన వాడు ఒకడున్నాడు వీడికి ఫలానికి మధ్యలో కనెక్షన్ చెప్పేది పుణ్యం మీరు కర్మ చేస్తారు ఆ కర్మ చేస్తుండగానే అది వినాశాన్ని పొందుతుంది అయిపోతుంది కదండి ఇంకక్కడేముంది స్వాహాన్ని హోమం చేశారు అది బూడిద అయిపోయింది బూడిది కూడా ఆ నిప్పులు కూడా ఆడిపోయాయి బూడిది అయిపోయింది కర్మ అయితే ఇప్పుడు ఇంకా అయిపోయిందిగా కర్మ గాలిలో కలిసిపోయింది కానీ పుణ్యం ఉంది మీకు ఆ పుణ్యం ఉండబట్టే ఈ కర్మ యొక్క ఫలం తరువాతి కాలంలో మీకు లభిస్తుంది కర్మ అలా చేస్తుండగానే నశించిపోతే తర్వాతి కాలంలో ఫలం లభించడానికి ఈ కర్మకి మధ్యలో కనెక్షనే లేదు అసత్తు నుంచి శూన్యం నుంచి ఫలం పుట్టిందని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పడానికి వీళ్ళు కాబట్టి కర్మ నశిస్తున్నా పుణ్యాన్ని ఉత్పత్తి చేసి నశిస్తుంది ఆ పుణ్యం నుంచి మీకేమో ఫలం లభిస్తుంది కాబట్టి కర్తకి ఫలానికి సంబంధాన్ని కలిపేటువంటిది సుకృతము పుణ్యము సో ఆ సుకృత శబ్దవాచ్యమైన పుణ్యము లోకంలో మనకి ప్రసిద్ధంగా ఉన్నది నిస్సందేహంగా ఉన్నది ఆ పుణ్యమునకే బ్రహ్మాని పేరు ఎందుకంటే ఆ పుణ్యానికి బ్రహ్మని పేరు ఎందుకు వచ్చిందో చెప్తున్నారు ఎది పుణ్యం ఎది వా అన్యత్ సా ప్రసిద్ధి నిత్యే చేతనకారనే స ఉపపద్యతే అది పుణ్యమా పుణ్యం కాకపోతే పోలి మరొకటి అన్యత్ ఆపోజిట్ అంటే పాపం పుణ్యంతో పాటు పాపం కూడా రెక్కెట్టుకోవాలండి రెండు కలుసు ఉంటాయి పుణ్యపాపాలు రెండు కలిసి ఉంటే కానీ ఒక్కడు ఉండదు మ్యాగ్నెట్కి నార్త్ పోల్ ఒక్కటే ఉండదు సౌత్ పోలు నార్త్ పోల్ కలిసే ఉండదు నార్త్ పోల్ ఒక్కటే ఉంది సౌత్ పోల్ లేదు అనే పరిస్థితి ఉండదు ఒకప్పుడు మనం క్యాల్కులేషన్స్లో అలాంటి పరిస్థితిని భావన చేస్తాం ఇమాజిన్ ఏ నా హైపోటికల్ నార్త్ పోల్ అని రాస్తారు ఇమాజిన్ అని ఓ మాట హైపోథెటికల్ అని ఇంకో మాట కూడా రాస్తారు అలాంటిది ఉండదని నీకు తెలుసు నాకు అయినా ఉందని అనుకో క్యాల్కులేషన్ కోసం రాస్తారు అది అలాగే నా అర్థపూలం ఉండదు రెండు ఉంటుంది అలాగే కేవలం పుణ్యం ఎక్కడా ఉండదు శ్రీరాముడు క్యారెక్టర్ని మనవాళ్ళు ఎనలైసిస్ చేస్తూ కే ఇంకా అసలు పుణ్యం హండ్రెడ్ పర్సెంట్ చూపించే ప్రయత్నాన్ని మనవాళ్ళు చేస్తారు వాళ్ళమీద అలా చేయడం వాళ్ళమీద అలా చెప్పుకుంటూ పోతాడు అక్కడ జరిగింది జరిగినట్టుగా చెప్పేస్తాడు ఓసారి వాల్మీ రాముడికి ఒళ్ళు మండి కైకే అని కానీ పైకేం తిట్టాడంటే రాముడు అలా ఎలా తిడతాడంటే రాముడు సాక్షాత్తు గాడ్డు కదా అని తిరుతాడన్నే మనం అనుకుంటాం మరి వాల్మీకి అలా అనుకోండి ఎందుకంటే మనస్సుకి కష్టం కలగడం అన్నది మానవావతారా ఎత్తిన తర్వాత గాడ్గానే తప్పదు కడుపు మండినప్పుడు రెండు చెట్లు తిట్టడం కూడా తప్పదు దాంట్లో ఎవరికీ ఎక్సెప్షన్ లేదు అంచేతను అలాగే వాల్మీకి మహర్షి అలాగే రాసేస్తాం గత నేను ఎందుకు చెప్తున్నానంటే రాముడు తక్కువనిగా చెప్పడం కోసం కాదు పుణ్యము పాపము కలిసే ఉంటాయి కేవల పుణ్యం ఎక్కడా ఉండదు రాముడి విషయంలోనే అలా అయినప్పుడు ఇంకా మిగతా మానవుల విషయంలో చెప్పాలా ఎందుకంటే మేనిఫెస్టేషన్ అంటే అలాగే ఉంటుంది ఎప్పుడు ద్వంద్వాలయం లా ఆఫ్ ఆపోజిట్స్ లా ఆఫ్ ఆపోజిట్స్ ఎక్కడ అది దానికి ఎక్సెప్షన్ లేదు ఇంకా కాబట్టి పుణ్యపాపములు రెండు ఉంటాయి అధ్యతనే ఇక్కడ ఉంటే పుణ్యాన్ని హైలైట్ చేస్తున్నాం అంతే అధ్యాతన శంకరులు ఎదివా పుణ్యం ఎదివా అన్యత పుణ్యం కానీ పాపం కానీ ఈ పుణ్యపాపములు కర్మకి మనం చేసుకున్న కర్మకి మనకి లభించే ఫలానికి కనెక్షన్ ఇచ్చే ఈ పుణ్యపాపాలు ఉండాలి అంటే ఈ పుణ్యపాపములకు ఆశ్రయమైన చేతన కారణము ఉండాలి అంతేగాని చేతన కారణము లేకుండగా పుణ్యం తనంత తానుగా పుట్టేసి జడమైనటువంటి కర్మనుండే జడమైన పుణ్యం పుట్టి జడమైన ఫలాన్ని ఇచ్చేస్తుంది అలా ఎన్నడో జడము తనంత తానుగా ఏ పని చేయలేదు కాబట్టి చేతన కారణం ఉన్నప్పుడే ఈ పుణ్యము అనేది మనకి సిద్ధిస్తుంది కనుక పుణ్యం కానీ పాపం కానీ ఆ పుణ్యప్రసిద్ధి పాప ప్రసిద్ధి కానీ చేతన కారణం ఉన్నప్పుడు మాత్రమే అది పోషగుము ఆ చేతన కారణము నిత్యమవుతుంది చేతన కారణానికి వినాశం ఉండదు చైతన్యానికి వినాశం ఉండదు ఇదికే వినాశం ఉన్నట్టు చైతన్యానికి వినాశం ఉండదు సో ఆ చేతన కారణానికే బ్రహ్మానికి అంటే ఇప్పుడు బ్రహ్మను ఇంకొక యాంగిల్లో మనం అర్థం చేసుకుంటున్నాం మా జీవులు చేసుకునేటువంటి పుణ్యపాపముల యొక్క ఫలములను ఆ జీవులకు అందజేసేటువంటిది వాడు బ్రహ్మయే అని ఆ బ్రహ్మను అపుణ్యం సుకృతం అనే శబ్దం చేత వ్యవహారం చేస్తున్నాము సో దీన్ని కూడా బ్రహ్మ అస్థి అని నిర్ధారణ అవుతోంది తస్మాదస్థి బ్రహ్మ సిద్ధే ఈ సుకృత ప్రసిద్ధి ఒకటి ఉన్నది దీనిని బట్టి కూడా బ్రహ్మ అస్థి అని మనం నిర్ధారణ చేశాం ఇది కొంచెం రౌండ్ అబౌట్ నిర్ధారణ కొంచెం ఇండైరెక్ట్ వే ఆఫ్ ప్రూఫ్ ఇండైరెక్ట్ ప్రూఫ్ ఇది ఎలాగంటే ఇప్పుడు ఇది మొదటి అనుప్రశ్నలో ఉన్నాం మనం అస్థివా నాస్తివా బ్రహ్మ సర్వజగత్ కారణం బ్రహ్మ ఉన్నదా లేక శూన్యం నుంచే ఈ జగత్తంతా పుట్టిందని శూన్యం నుంచి పుట్టిందంటే బ్రహ్మ లేదని అర్థం బ్రహ్మ లేదన్నదానికే మరో పేరు శూన్యం సో కాబట్టి బ్రహ్మ అస్థివా నాస్తివా అనే దానికి సమాధానం మొదటి అను ప్రశ్న ఏమిటి సమాధానం అస్థి బ్రహ్మ ఎలా చెప్పగలవు సుకృతం అనేది ఒకటి ఉన్నది కనుక దాన్ని బట్టి సుకృత ప్రసిద్ధి లోకంలో ఉంది కనుక దానిని బట్టి బ్రహ్మ అస్థి అని నిరూపిస్తాం ఎలాగా ఇప్పుడు ఈ రోజున వీడు ఒకడు ఉన్నాడు ఈ జన్మలో మనకి తెలిసి వీడు ఏ పుణ్యమూ చేయలేదు కానీ మహాభోగాలను అనుభవిస్తున్నాడు ఈ జన్ మనకి తెలిసి ఏ పుణ్యమూ చేయలేదండి భోగాలన్నీ అనుభవించేస్తున్నాడు లాలూ ప్రసాద్ యాదవ్ ఈజ్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ మనకి తెలిసి ఏ పుణ్యమూ చేయలేదు అంటే అప్పుడు మనం ఏమంటామంటే కర్మ లేకుండా ఫలం ఉండదు కర్మని బట్టి ఫలం ఉంటుంది ఫలాన్ని బట్టి కర్మను ఊహించాల్సి ఉంటుంది కర్మ లేని ఫలం ఉండదు ఏ కర్మ దీనికి పూర్వముందు హిస్టరీ ఏం లేకుండానే వీడికి భోగాలన్నీ అలా శూన్యం నుంచి ఊడిపడ్డాయి అంటే అది శూన్యవాదం అయిపోతుంది అది మనం ఒప్పుకోం కాబట్టి ఇప్పుడు అనుభవిస్తున్న ఈ ఫలానికి ఒక సుకృతం ఉండాలి ఆ సుకృతం ఎక్కడుంది ఇంతకుముందు వీడు చేసిన కర్మకి ఇప్పుడు అనుభవించే ఫలానికి మధ్యలో ఉండే పుణ్యానికి కనెక్షన్ ఇచ్చేది ఎవరు ఇచ్చేటువంటి చేతన కారణం ఉండాలి చేతన కారణమే కర్మఫలదాత అవుతాడు జడము కర్మఫలాన్ని ఇవ్వలేదు కాబట్టి ఆ చేతన కారణం బ్రహ్మ కాబట్టి మానవులు కానీ ఇతర జీవులు కానీ తాము చేసుకున్న పుణ్యపాపముల ఫలములను తాము అనుభవిస్తూ ఉన్నట్లుగా మనకి లోకంలో కనబడుతూ ఉంది కనుక ఈ వ్యవస్థ నిలబడి ఈ వ్యవస్థని మనం అర్థం చేసుకోవాలి అంటే ఒక చేతన కారణము ఉండి తీరవలను ఆ చేతన కారణానికే బ్రహ్మ అని పేరు కాబట్టి ఈ సుకృతము దుష్కృతముల యొక్క వ్యవస్థని బట్టి కూడా బ్రహ్మ అస్థి అని నిర్ధారణ చేస్తాం ఎందుకంటే ఇదో పెద్ద నెట్వర్క్ ఊరికే నామరూపాలాత్మకమైన జగత్తు ఉంది పంచభూతాలు ఉన్నాయి కాబట్టి బ్రహ్మాస్తి అని నిర్ధారణ చేశాం బ్రహ్మ లేకుండా ఈ పంచభూతాలు రావని అక్కడతో ఆగకుండా ఈ పే బిగ్ నెట్వర్కింగ్ ఈజ్ దే ఈ నెట్వర్క్ ఉంది కనుక దీని వెనకాల ఈ నెట్వర్క్ మూలంలో ఒక చేతన కారణము కాలదు అని కూడా నిర్ధారణ చేస్తున్నాము ఆ విధంగా అస్థివా నాస్తివా అనే ప్రశ్నకి సమాధానం చెప్తూ ఉన్నాము ఇతాస్తి కు రసత్వాత్ ఇదే అనుప్రశ్న ఇంకీ అనుప్రశ్న తెలియని దాకా ఇలాగే ఉంటుంది బ్రహ్మ అస్తి ఇత అస్తి అక్కడికి ఆ సుకృతం అనే కారణం పూర్తయింది ఇంకో హేతువు చేత కూడా బ్రహ్మ ఉన్నది ఏమిటండి హేతువు రసత్వ రసస్వరూపము అగుట వలన అది సంగ్రహవాక్యం దానికి సమాధానం చెప్తున్నారు సో యద్వై తత్ సుకృతం వైసా భాష్యం కురసత్వ ప్రసిద్ధి ఆహా బ్రహ్మకి రసత్ రసము అనే ప్రసిద్ధి ఉంది ఆ రసత్వ ప్రసిద్ధిని బట్టి కూడా బ్రహ్మ గలదు అని నిర్ధారణ చేస్తాం ఎందుకంటే రసత్వము శూన్యానికి విశేషణంగా చాలదు రసత్వము శూన్య లక్షణం అవదదు కానీ మంచి తీయగా ఉందండి ఏమిటండి ఆ తీయగా ఉన్నది అంటే శూన్యమండి వాయిడ్ వాయిట్ తీయగా ఉండడం ఏమిటండి వాయిట్ తీయగాను ఉండదు పొలగానూ ఉండదు తీయగా ఉందనే అనుభవం కలిగింది కనుక ఇట్ కెనాట్ బి వాయిడ్ ఇట్ మస్ట్ బి ఎ థింగ్ సత్ దట్ ఈస్ బ్రహ్మ అని ఆరోగంగా వన్ మోర్ హేతు ఫర్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బ్రహ్మన్ తేకుండా రసత్వా అసస్వరూపమైన బ్రహ్మ మనకు అనుభవానికి వస్తున్నది చెప్పాలి ఇప్పుడు మనకు అనుభవంలో ఉన్నదాన్ని బట్టి మనకి అనుభవానికి అంటే ఇంద్రియ గోచరము కానీ తత్వన సుకృత దుష్కృతముల యొక్క ఫలం అనుభవంలోకి వస్తుంది కాబట్టి దీ ఈ అనుభవాన్ని బట్టి బ్రహ్మస్తి అని అస్ అని చెప్పబోతున్నాం అసస్వరూపుడు బ్రహ్మా రసత్వా సో బ్రహ్మకు ఈ రసత్వ ప్రసిద్ధి ఎక్కడి నుంచి వచ్చిందండి పొను సుకృతత్వ ప్రసిద్ధి అంటే ఏదో చెప్పారు ఈ రసం ఏమిటండి బ్రహ్మకి ఈ రసానికి ఏమిటండి సంబంధం అని ఎవరికి అనే ఒక శంకర్ అవచ్చు రసత్వాదన్నం కదా ఏమిటండి ఆ రసం ఏమిటి ఆ ప్రసిద్ధి ఏమిటి అంటే శృతి చెప్తోంది తద్వై తత్ సుకృతం రసో వై సహ సో సుకృతం అన్ను వేదముకున్నావో ఏ బ్రహ్మని సుకృతం అని ప్రసిద్ధిగా తెలుసుకున్నావో అహ అదే రసము కూడా తత్ సుకృతం ఎత్ సహ సహ అక్కడ ఎత్ అనంటాం ఇక్కడ సహ అంటాం ఎందుకంటే రసహపుల్లింగం అంచేత సహ సుకృతం నపుంసకలింగం అంచేతం వస్తువు పుంలింగం కాదు నా పూసంగలింగం కాదు వస్తువును జె జెండర్ ఉండదండి జెండర్ దేహం పుట్టిన తర్వాత స్థూలదేహం వచ్చేదాకా జెండర్ లేదండి స్థూల దేహం వచ్చిన తర్వాతనే జెండర్ స్థూల దేహాన్ని బట్టి జెండర్ నిర్మాణం అవుతుంది లేదంటే జీన్స్లో ఉంది జీన్స్లో జెండర్ హేతు ఉంటుంది జెండర్ కానీ జెండర్ ఉండదు జెండరు స్థూలదేహం నిర్మాణం అయిన పరబ్రహ్మను పట్టుకుని పురుషుడని స్త్రీ విభాగం వీటి చేసేటంటే వీడు నామరూప బుద్ధి గట్టిగా చిలుము పట్టిందంటారు చూడండి ఆ చిలుము పట్టినట్టుగా బుద్ధి ఎందు నామరూప బుద్ధి పట్టేసి అది ఓదాలు దేవుడి అందుకోసం ఈ బుద్ధితోటి వాడు బ్రహ్మణ్ణి నిర్మాణం చే భావన చేస్తాడు సో ఈశ్వరుణ్ణి భావన చేస్తాడు వీడు నామరూప బుద్ధితోటి పైగా వీడికేమో స్త్రీల ఎందు ఒక తక్కువ చూపు కూడా ఉంది వీడిని అడిగారు బ్రహ్మండేవి రాని అంటే ఆయన పురుషుడు అని చెప్పదు దట్ ఈజ్ హోర్ పురుషుడేమిటండి పోనీ ఇంకొకళ్ళు స్త్రీ అని చెప్పారు ఈవెన్ దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎంటైర్లే కరెక్ట్ దేవాలి ట్రాన్స్ సెక్షువల్స్ అని మంచిగా అందమైన పేరు పెట్టుకుని ఇంకొక వెరైటీ కూడా ఇంకొకటి కూడా ఉన్నది మీరు మూడు వెరైటీ అంటే నాలుగో వాడు ఇంకొకటి వస్తాడు మీరు నాలుగంటే ఐదో వాడు వస్తాడు ఇది ఎండ్రస్ ఇది జగత్ వైచిత్రం అన్నది నోబడీ దాన్ ఎస్టాబ్లిష్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇట్ హ్యాజ్ సో మచ్ వెరైటీ దట్ ఈజ్ హౌ జగత్ తీజ్ కాబట్టి మీరు జెండర్ని ఫిక్స్ చేసే ప్రయత్నం చేయొద్దు బ్రహ్మ ఎందు జెండర్ ఏమిటండి సత్ అసత్ రెండి రసత్వం ఆసదుక్ష్యతే అది ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్ రెండింటికి అతీతంగా ఉండే అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ గే జెండర్ ఏమిటి జెండర్ లేదం లేదు బందండి ఆ ప్రసంగం అలా ఉంచిది సో రసము ఈ సుకృతము ఏదో అదే రసము రసశబ్ద వాచ్యం బ్రహ్మ రసహ అంటే బ్రహ్మానర్థం సో రసానుభవం మనకు ఉందాయా ఆ రసం బ్రహ్మే కాబట్టి నీకు డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ లేదా అని అని ఆరకంగా నిరూపిస్తున్నారు రసో నామా తృప్తిహేతు ఆనందకర మధురామ్లాది ప్రసిద్ధో లోకే ఇప్పుడు కూడా పదాలకు అర్థం చెప్పేప్పుడు ప్రసిద్ధమైన అర్థమే చెప్పాలి అంతేగానే రసం అంటే అది మీకు తెలీదండి అది కుండలిని అనేది ఒకటి ఉంది ఆ కుండలిని అంటే కూడా ఏమిటో మీకు తెలీదు అది ఇక్కడ ఉంటుంది ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో అవుతుంది దానికి రసము అని చెప్పేమనుకోండి వాట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ ఇట్ అలా ఇప్పుడు అర్థం చెప్పకూడదు అసలు ఒక న్యాయం ఉన్నది జేమిని మహర్షి ఒక రూల్ ఒకటి చెప్పాడు పదాలకు వేదంలో పదాలకు అర్థం చెప్పేప్పుడు ఆ పదాలకు లోకంలో ఎటువంటి అర్థం ఉన్నదో ఆ అర్థాన్ని స్వీకరించాలి సుతరాము అర్థానికి గతి లేకపోతే మార్పు మనం లక్షణ వ్యాపారాన్ని ఇంప్లికేషన్ ఏదైనా చూసుకోవాలి కానీ అర్థం వచ్చేప్పుడు ఆ అర్థాన్ని స్వీకరించాలి అదో న్యాయం లేకపోతే ఇంక ప్రతి పదానికి ఎవడికి అర్థం వాడు చెప్పుకుంటూ పోతాడు సో దట్ వే వన్ షుడ్ నాట్ డూ దట్ సం పీపుల్ డూ దట్ అలాగే కొత్త కొత్త అర్థాలు చెప్తాయి జనం చప్పట్లో కొడత ఎక్కడో ఒక ఆయన అర్థం చెప్తుంటే విన్నాను నేను ఆది శేష ఆ అంటే రెండు అని అర్థండి ఆకి రెండు ఎక్కడి నుంచిందో ఆ రెండు ది ఉంది కదా ది అంటే ఇప్పుడు ఈ వర్గంలో అది ఎన్నో వర్గ అది వర్గ మూడో వర్గలో దా మళ్ళీ మూడోది మళ్ళీ దాని మీద ఇకారం మూడోది అని ఇలాగేదో మొదలుపెట్టాడు ఆదిశేష అంటే చెప్పి ఆఖరికి ఒక నెంబర్ ఇచ్చాడు పెద్ద టెలిఫోన్ ఈ సెల్ ఫోన్ నెంబర్ లాగా ఈ ఆదిశేష ఇది అర్థం అని చెప్పాడు అది ఎవరికి తెలుస్తుంది ఆయనకే తెలియాలి ఇంకా ఆయన తప్ప ఇంకెవరికి తెలియదు అర్థం ఇది ఎక్కడో తిరుపతి యూనివర్సిటీలో సెమినార్ అయితే వెళ్ళాను నేను అక్కడ ఈ ప్రసంగం అప్పుడు ఆ తిరుపతి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఒక పంచముఖి అనే మంచి పండితుడు ఆయన వెంటనే లేచి నిర్మోహమాటంగా చెప్పాడు ఏమో ఇలాగంటే అర్థాలు చెప్తే మేము పాఠాలు చెప్పినట్టే ఇప్పుడు పదవాక్య ప్రమాణ అని ఒక వ్యస్ వ్యవస్థ ఉన్నది పదశాస్త్రం వాక్యశాస్త్రం ప్రమాణ శాస్త్రం పదశాస్త్రం అంటే గ్రామర్ వాక్యశాస్త్రం అంటే మీమాంస ఇది మీమాంస ఇది ఉత్తరమీమాంస ప్రమాణ శాస్త్రం అంటే తర్కం ఏదో ఈ బేసిస్ల మీద మేము అర్థాలు చెప్పాలి కానీ డిక్షనరీలోవే ఉన్నాయి పదానికి డిక్షనరీ చూసుకుని ఉండాలి కానీ అర్థం డిక్షనరీల్లో అది దొరకదు అంటే ఇంకా అది అది కాబట్టి ఇప్పుడు రసశబ్దానికి అర్థం ఎలా ఉండాలంటే శంకర్లు చెప్తున్నారు రసోనామా రసం అంటే ఏటో తెలుసిన తృప్తి హేతు తృప్తి కలుగుతుందా కలగదా మీద కలుగుతుంది దానికి కారణమైనదే రసం అంటే టేస్ట్ అర్థం తృప్తికి హేతు అది అంటే తృప్తి అంటే అస్తమానం స్వీట్స్ కొంతమందికి తృప్తి మిరపకాయ బజ్జీల్లో తృప్తి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు ఉంటాయి బయట రోడ్డు ఆ బజ్జీని కొడుకుతారు కొరిగితే మొదటిసారి కొరికితే హా బాగుందిరా అని రెండోసారి కొరికేపటికి ఇంకా కారం పెరుగుతుంది కళ్ళమ్మ నీళ్లు వస్తూ ఉంటాయి ఆ కారాన్ని సబ్సైడ్ చేయడం కోసం దానికి ఉల్లిపాయలని మరోటని మరోటని ఏవేవో దానికి జత చేస్తారు అయినా కూడా ఆ కారం బాగా వస్తూ ఉంటుంది అని కళ్ళమ్మ నీళ్లు కారుతుండగా ఆ కారాన్ని ఎంజాయ్ చేస్తూ ఇంకొక పీస్ మిగిలి ఉంటుంది ఇది పారాయాలా తినాలా పారాయలు లాగా అంత ఖరీదైంది అది కూడా నవిలేసి ఆ తర్వాత మూడు గ్లాసులో నాలుగు గ్లాసులో నీళ్లు తాగి బ్రహ్మానందాన్ని అనుకో బ్రహ్మ అంటే ఇదే ఇక్కడ ఎదురవుతారు అది కూడా రసమే ఆనందకర కాబట్టి మీకు ఒక ఆనందానుభవం ఉందండి ఈ ఆనందానుభవాన్ని బ్రహ్మకి ముడిపెడితే బ్రహ్మ అస్థి అని మనం స్వీకరించవచ్చు మన జీవితంతో ఏమీ సంబంధం లేదు ఈ బ్రహ్మకి ఆ బ్రహ్మ అస్థి అని మీరంటే నా అస్థి అని విజయవాడ నుంచి ఒక ఆయన వస్తాడు విజయవాడలో వాళ్ళు ఒక హెడ్ క్వార్టర్స్ వాళ్ళు హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నారు నాస్తి అని చెప్పడానికి వాళ్ళు వస్తారు ఊటికి కాబట్టి ఆనందానుభవంతో ముడి పెట్టారనుకోండి వాళ్ళు వచ్చినా కూడా చేయగలిగిందే ఉంటారు సో ఆనందకర మధుర ఆమ్లాది ఇవి ఆరున్నాయి రసాలు మధుర ఆమ్ల తిక్తాకటు కషాయో ఇంకా మొత్తానికి మీకు తెలుసు లవణ ఏవో మొత్తానికి ఆరు రసాలు ఉన్నాయి షడ్ రసాలు ఇది లోకంలో ప్రసిద్ధమైనది ఆ రసమే ఆ రసమే బ్రహ్మ అంటే కొత్త ఆవకాయ పెట్టి మీరు చక్కగా వేడి వేడి అన్నం మీద కొత్త ఆవకాయ వేసుకుని దానికి వేసి కలిపి తింటూ ఉంటే వచ్చేటువంటి ఏ ఆనందానుభవం కలదో అది ఆ ఆనంద స్వరూపము అది ప్రతిఫలించేటువంటి ఆ చైతన్యం అదేనండి బ్రహ్మ అంటే కాబట్టి బ్రహ్మ అంటే కొత్త బ్రహ్మ కానీ అంటే అనుభవం ఆ హృదయంలో వచ్చే ఆనందమే బ్రహ్మ ఆనందమయ్యే కోశానికి అధిష్టానం బ్రహ్మ దట్ ఈజ్ బ్రహ్మ ప్లసో వైస रसगृह्येवाय ली रवाय्वाप्य आनंदी सुखी रसशब्रह्मानंदे गौण भाव रसम कबटी यहा ఈ బ్రహ్మ ఇప్పుడు రసమేవో అయం లబ్ధ్వా ప్రాప్తి ఆనందేశం సో అయంలోకహారు ప్రసిద్ధ రస సదృశం ఆత్మానందం మృతి ద్వారా లబ్ధి ఏమిటాను భ్రమపడ్డాను అయం అంటే మనుష్య మానవుడు ఉన్నాడే మానవుడు కానీ ఏ ప్రాణి అయినా కూడా ఈ ప్రాణి లబ్ధ్వా ఆనందీ భవతి పొంది ఆనందాన్ని ఆనందాన్ని సంపాదించు సుఖీభవతి ఆనందము గలవాడు అనగా సుఖము గలవాడుగుతున్నాడు దేనిని పొంది అంటే ్రహ్మ ప్రాప్య బ్రహ్మను పొంది ఎలాగైతే రసం ఇవ రసాన్ని పొంది అంటే మధుర రసాన్నో లేక ఇంకో రసాన్నో పొంది ఆనందాన్ని పొందుతాడో ఈ రసం ఉన్నదే చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు ఒక ఆమె చాలా దుఃఖిస్తున్నారు ఏదో ప్రియ వియోగం చేతనో దుఃఖిస్తున్నారు పావు గంట నుంచో అరగంట నుంచో దుఃఖిస్తున్నారు దుఃఖిస్తుంటే నేను అన్నాను అండి ఫస్ట్ క్లాస్ ఫిల్టర్ కాఫీ తయారు చేయండి రెండు కప్పులు ఒకటి ఆవిడకి ఇవ్వండి ఒకటి నాకు కూడా ఇవ్వండి అని చెప్పారు నేను కూడా ఆవిడికి ఒక్కడికేం పక్కన నేను ఉన్నాను కదా సో ఐ టూ విల్ హ్యావ్ ఏ కప్ ఆఫ్ కాఫీ అడ్ ఇటు సో రెండు కప్పులు తయారు చేయండి అండ్ వారికి ఇవ్వండి మరి రెండో కప్పు ఏం చేయమంటారంటే నాకు ఇవ్వండి సరే తీసుకొచ్చారు బాగా తయారు చేసి తీసుకొచ్చారు ఆమెకి ఇచ్చారు నేను అన్నానమ్మ తీసుకోండి అన్న తీసుకోండి అంటే పాపం ఆవిడ ఆ కాఫీ తీసుకున్నాడు ఆ ఫస్ట్ సిప్పులో అంతటి దుఃఖంలో ఉన్నారామే ఫస్ట్ సిప్పులో దేర్వసరస రసానుభూతుంది దుఃఖ వాతావరణం అయితే మాత్రం ఇప్పుడు దుఃఖం ఎవరో వియోగం ఉంటుంది వియోగం ఉంటే అందరూ చేరతారు చేరితే బ్రేక్ఫాస్ట్ వాదేస్తారా కాఫీ వాదేస్తారా ఏ మాత్రం ఉరిగే ఆ పేరు ఇదే కాదు పెళ్ళైలా అదే మొదటిలా సో ఇప్పుడు కాబట్టి రసానుభవంలో ఏ విధమైనటువంటి ఆనందాన్ని వీడు అనుభవిస్తున్నాడు అదేవిధంగా అసలు ఆ రసానుభవంలో వచ్చే ఆనందము అది ఆత్మానందమే ఆత్మానందమే కప్పుబడిపోయింది ఆ మీకు దుఃఖం చేతను ఆత్మానందం కప్పుబడిపోయింది దుఃఖం చేతనం ఆత్మానందం కప్పుబడిపోయి దుఃఖిస్తున్నారు అనుకోండి వెళ్ళి అమ్మా నీ స్వరూపము ఆనందమో అని చెప్పామనుకోండి మనం ఆవిడ వేలమొహం వేస్తుంది ఈరోజు నా స్వరూపం ఆనందం వెక్కి వెక్కి దుఃఖం కలుగుతుంటే ఆనందం ఏంటంటే నా స్వరూపం ఆ సత్యాన్ని మీరు గుర్తు చేయాల్సి మీ స్వరూపం ఆనందం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అలా చెప్తే గుర్తుకు రాదు అలా కాదు చేయాల్సింది ఆ ఆనందము అభివ్యక్తమయ్యే ఉపాయం చూడాలి ఏమిటా ఉపాయము రసం ఏమిటా రసం ఫిల్టర్ కాఫీ ఆ ఫిల్టర్ కాఫీ ఇచ్చినట్లయితే అనుకుండే రసం దానికి ఉన్నది ఆ రసము ఆమె నోట్లో పడుతుంది పడగానే అంతకుముందు దుఃఖం చేత కప్పుబడిపోయినటువంటి ఆ ఆనందము పైకి వస్తుంది ఆ అప్పుడు మళ్ళీ కొంత ఓపిక వస్తుంది ఆనందం నుంచే ఓపిక వస్తుంది ఏడవాలంటే కూడా ఓపిక ఉండాలండి ఓపిక లేకపోతే ఏడుస్తారో కళ్ళు తిరిగి పడుతుంది కాబట్టి ఆ రసానుభూతిని ఆమె పొందింది నేను చూసాను ఆ పొందే రసానుభూతి కలిగింది అంటే మనలో ఉంది దుఃఖించినా పర్వాలేదు మనలో ఉంది రసానుభూతి కూడా లేదనుకోండి సంథింగ్ ఈజ్ సీరియస్లీ రాంగ్ డాక్టర్ ఎవడో వచ్చి ఇవ్వాల్సి ఉంటుంది రసానుభూతి ఉంది కాబట్టి నో ప్రాబ్లం ఎనిమిదో పోయేట్టు కూడా ఉంది ఆవిడ ఏడవట్లేదు ఏడవకపోతే అప్పుడు చుట్టుపక్కల అమ్మలక్కలు ఉంటారంటే ఆవిడ ఏడిచిట్లా చేయండి అంటారు ఎందుకంటే ఏడిచిందంటే మనలోకి వచ్చినట్లు లెక్క ఏడవకపోతే అలాగ స్తబ్దుగా నిలబడిపోయింది అనుకోండి మనలో లేదనమాట చాలా డేంజరస్ సిచ్యువేషన్ హీ మే డై ఆల్సో అవుట్ ఆఫ్ ఇట్ రసానుభూతి కలిగితే జీవిస్తుంది ప్రాణశక్తి ఆ రసానుభూతి నుంచి వస్తుంది ప్రాణశక్తి అంటే గుండె కొట్టుకోవడం గాలి ఇవన్నీ అక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు రసం నుంచి వస్తాయి కాబట్టి రసాన్ని పొంది వీడు సుఖాన్ని పొందుతాడు అదే ఆనందమయ్యా దాని నుంచే విజ్ఞానమయ్యా దాని నుంచే మనోమయ ఆ తర్వాత ఉంది ప్రాణమయ ఆ తర్వాత అన్నమయం ఉంది ఆ రసానుభూతి లేదనుకోండి అన్నమయం శిథిలం అయిపోతుంది మనిషి పర్సన్ విల్ డాయ్ కాబట్టి ఎంత దుఃఖంలో ఉన్నా కూడా ఆ రసానుభూతి అన్నది ఆ బాహ్యం నుంచి వచ్చినట్టు అనిపించినా ఆత్మానందమే ప్రకటన అవుతుంది అది ఏ బ్రహ్మ ఇప్పుడు చెప్పు బ్రహ్మ అస్థివా నల్లా అస్తి ఇంకా సందేహం ఉందా బ్రహ్మ ఉందా లేదా అదే అంటారాయన నాసత ఆనందహేతుకేమన్నా అసత్తుకి శూన్యము అసత్తి శూన్యం అనుకోండి శూన్యము ఆనందాన్ని కలిగిస్తుందన్నట్టుగా మీకు ఎక్కడైనా అనుభవం ఉందా శూన్యం ఆనందాన్ని కలిగించాలంటే మిమ్మల్ని ఒక జార్లోనో దో కూర్చోబెట్టి వ్యాక్యూమ్ పంపుతో ఎయిర్ అంతా తీసేసి లోపల వ్యాక్యూమ్ క్రియేట్ చేస్తే మీకు ఆనందం కలగాలి ఈజ్ ఇట్ దట్ వే వ్యాక్యూమ్ కూడా క్రియేట్ చేసినా శూన్యం కాదది యు కెనాట్ హ్యావ్ శూన్యం శూన్యం అన్నది కల్పన మాత్రమే శూన్యం అనే వస్తువు ఉండదు అందుకే మనస్సు చేసే అనేక కల్పనలలో కుందేటు కొమ్ము అదేమిటంటారు కుందేటి కొమ్ము కల్పన వస్తువు లేదు అక్కడ అలాగే శూన్యం కూడా కాబట్టి శూన్యం నుంచి ఆనందం వచ్చిందంటే అర్థం లేని మాట కనుక ఆ ఆనంద హేతువు శూన్యం కజాలదు అది బ్రహ్మ కాబట్టి బ్రహ్మ అస్తి దాని మీద ఆయన శంకరులు ఓ చక్కటి మాట్లాంటారు చూడండి బాహ్యానంద సాధనరహిత అపీరీ నిరీహ పోనే అనీహ్ ఆల్సో ఓకే నిరేషణా బ్రాహ్మణా బాహ్యరసలాభాదివా సామందా దృశ్యంతే వివాంస నేను రోడ్డు మీద నడిచి వెళ్తున్నా నడిచి వెళ్తుండే నా నా సంచిలో పుల్లారెడ్డి స్వీట్స్ ప్యాకెట్ ఇప్పుడు నా చేతిలో పెట్టారు అది నేను సంచులు పెట్టాను ఉరికే వాళ్ళ పెట్టులో పెట్టారు కదా అని తీసుకుని పూజిస్తా కదా వెయిట్ ఫర్ సకేషన్ డాలిదట్టేదో ఈశ్వరుడికి నైవేద్య పెట్టడంలో లేకపోతే బ్రహ్మార్పణలో ఏదో చేయాలి బ్రహ్మార్పణం అంటున్నాడంటే ఇంకా వీడు భూజిస్తాడని అర్థం సో వెళ్తున్నా వెళ్తుంటే ఓ అమ్మాయి నాకేసి ఇలా చూసింది ఓ చిన్నపిల్ల స్వామీజీ చాకలెట్ ఇస్తాడనే సంస్కారం కలిగిన చిన్నపిల్ల నాకేసి చూసింది చూసేపటికి నాకు తక్కువని పుల్లారెడ్డి స్వీట్ గుర్తుకొచ్చి బయటికి తీశా తీసి ఆ లడ్డు ఆ అమ్మాయి చేతికిచ్చా ఇస్తే ఆ ముఖంలో ఒక ఆనందం కనపడింది ఇప్పుడు ఆ ఆనందాన్ని చూడగానే నాకు బ్రహ్మానందం కలిగింది ఇప్పుడు నాకు ఆ అమ్మాయి కలిగిన ఆనందం ఏమిటంటారు అది బాహ్య రసానందం అని కలిగిన ఆనందం దీనికి బాహ్య కారణం ఏముంది దీనికి బాహ్య వస్తువుతో సంపర్కం ఉంటే ఏదో నేను ప్రేమించే పదార్థం మనిషిని చూడడము నేను నేను ఇచ్చే నేను ఇష్టపడే మ్యూజిక్ వెళ్ళడము నేను ఇష్టపడే పదార్థాన్ని తినడము ఆ రకంగా సంపర్కము విషయ సంపర్కము శబ్ద శబ్దరూప రసస్పర్శ గ్రంథములలో సంపర్కం అవుతే దాన్ని ఆనందం కలిగితే అదో పద్ధతి నాకు అలా కలిగింది తాను నచ్చి తనకు నచ్చిన మిఠాయి చూడగానే ఆనందం కలిగింది మరి నాకు ఎలా కలిగింది అంటే అంచకే జో మజా కట్టా ఓ జీవోతా హాఖలాకే జో మజా కర్తాయి ఓ ఈశ్వరీ హై అని ఎవరో మహాత్ము హృషికేశ్లో అంటే విన్నాను కాబట్టి బాహ్య సాధనములతో సంబంధం లేకుండా బాహ్య ఆనంద సాధన రహిత అతి బాహ్యమందుండే ఆనంద సాధనాలు లేకున్నాను నిరీహా వీడి హృదయంలో కామన ఉండకూడదు ఇప్పుడు బాహ్య ఆనంద సాధనాలు లేవు హృదయంలో కామన ఉంటే అప్పుడు ఆనందం కలుగుతుందో దుఃఖం కలుగుతుందా దుఃఖమే కలుగుతుంది ఎందుకంటే వీడి హృదయంలో కామన ఉంటే దుఃఖమే కామన ఉండి ఫుల్ఫిల్ అయితే సుఖం కలుగుతుంది కామన ఉండి సాధనాలు లేకపోతే దుఃఖమే కాబట్టి వీడు నిరీహాహ ఉండాలి అంటే కామనలు లేనివాడు అయి ఉండాలి డిజైర్లెస్నెస్ is not a terrain state it is fullness it is brahmananda it is infinite bliss it is kabattu ved nirih tarvata visishtamaina kamana leyyakapochu kontha mandiki kaani urike na dabbu na bharya bharta na pillalu na illu inta vadike untundi vitine aishanaalu unta darayashana vittayashana lokayashana అబ్బాయి మాకేం కోరికలు లేవండి నా భార్య పిల్లలు కులసాగా ఉండడం నా డబ్బు దశకం బాగుండడం మాకు స్వర్గంలోనేమో సీటు రిజర్వ్ అవ్వడం ఇంతే ఇంతకంటే మాకేం కామలు అని అంటారు ఇది దీన్ని ఊరు ఏషడలు అంటారు వీటిని ఈ వేషలు ఉన్నాయనుకోండి ఇంకా మిగతా కామలు ఉన్నాయా లేదా అన్న ప్రసంగమే అని అవసరం ఉండాలో అది ఉండదే ఉన్నాయి వాడికి కూడా బాహ్య సాధనాలు ఏమైనా ఉంటేనే ఓపిస రసం లేకపోతే రసం ఏం లేదు లోపలంతా నీరసమే రసమే ఉండదు కానీ నీరేషణ యేషణ ఈ మూడు రకముల యేషణలు ఏషణలు అంటే ఇంటెన్సిఫైడ్ డిజైర్స్ బాగా డిజైర్స్ని కేటగరైజ్ చేసి పెట్టారు అలాగా దారేషణ విత్తయిషణ లోకైషణ పుత్రణ కూడా వద్దు దాంట్లో సో ఈ షణలు లేకుంటే నిరేషణ యషణలు లేనివారు బ్రాహ్మణ హే బ్రాహ్మణ శబ్ద నిర్వచనం అది అది డెఫినేషన్ ఆఫ్ బ్రాహ్మణ బ్రాహ్మణుకి నిర్వచనం ఇచ్చేసారా సో నిరీహాహ నిరేషణాహ బ్రాహ్మణ బ్రాహ్మణ అంటే బ్రాహ్మణి రథా ఇచ్చ పరబ్రహ్మ నిష్ఠ వారు వారు వారు ఆనందాన్ని అనుభవిస్తారు ఎలాగా బాహ్యరస లాభాదివ బాహ్యం నుండి రసం లభిస్తే ఎలాగంటే ఆనందం కనబడుతుందో లోకంలో అనుభవంలో ఉందో వాళ్ళకి ఉంటుంది ఇతరులకి ఉంటుంది అనుభవం అలాగా బాహ్య లాభం లేనప్పుడు కూడా వారు ఆనందాన్ని అనుభవిస్తారు సానంద దృశ్యంతే విద్వాంస అటువంటి బ్రహ్మవేత్తలు విద్వాంస అంటే బ్రహ్మజ్ఞానులు సానందా దృశ్యంతే ఆనందరూపంగా మనకి ఆనందాన్ని అనుభవిస్తున్నట్టుగా మనకు కనబడతారు ఆ ఆనందం ఏమిటంటారు అది అది బ్రహ్మానందం కాబట్టి ఆనందం మనకు కనపడుతోంది ఆనంద సాధనాలు ఏం కనపడటం లేదు కాబట్టి ఆనంద హేతువు ద సోర్స్ ఆఫ్ ఆనంద బ్రహ్మ జీజ్ ఆత్మా అస్థివా అంటే అస్థి అని నిర్ధారణ చేస్తారు ఒకసారి నాతో నాకు ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ కలిశారు ఏదో ప్రసంగంలో ఏదో సభలో ఏదో నేను ఎక్కడో ప్రసంగం చేస్తే ఆ సభలో పక్కన కూర్చున్నారు మంచి బుద్ధిమంతులు సో నేను నా ప్రసంగంలో ఆత్మానందము అనే టాపిక్ మీద నేను మాట్లాడాను ఓ పావు గంట సేపు నా టాపిక్ అలా వచ్చింది ఎందుకు వచ్చిందో అలా వచ్చింది సో ఆత్మానందం గురించి నేను ఒక నిమిషాలు మాట్లాడాను ఆయన నాతో నేను ఆత్మానందాన్ని చూశానండి అన్న ఎక్కడ చూశారండి అన్న మంచి అందులో చదువుకున్నవాడు కదా బుద్ధిమంతుడు కదా ఎక్కడ చూశారండీ అన్న అంటే ఓ మహాత్ములు అఖండానందజీ మహారాజుని ఓ మహాత్ములు బృందావనంలో ఉండేవారు వారు మరణించడానికి ముందు నేను వారిని దర్శించడానికి వెళ్ళాను ఆయన క్యాన్సర్ లీవర్ క్యాన్సరో ఏదో చాలా పెద్ద వ్యాధి మంచం ఉన్నారు చుట్టూ ఉన్నటువంటి భక్తులందరి ముఖాల్లో దుఃఖము కన్నీళ్ళు తప్ప ఒక్కడి ముఖంలోనూ ఆనందం లేదు ఆయనకి వైద్యం చేసి డాక్టర్లు పెదివి విరిచారు అభే లాభం ఆయన పెద్ద క్యాన్సర్ వ్యాధిలో ఉన్నారు ఆ టైంలోనే ఉమాభారతి కూడా ఉంది అక్కడ అమ్మ నాకు ఆయనే చెప్పారు ఉమాభారతి ఆయన యొక్క శిష్యురాలు సో మంచి పుణ్యాత్తురాలు ఆవిడ కూడా కల్లమ్మడి నీళ్లు పెట్టుకుంటూ ఉంది ఆ స్థితిలో ఈయన వెళ్ళాడు అక్కడ ముఖంలో బ్రహ్మ ఆనందంతో ఉన్న మనిషి ఒక్కరే ఉన్నారు ఆయన అఖ్యానది ఇప్పుడు ఆయనకి ఆనందానికి హేతు ఏమిటంటారు ఏమీ తినడానికి వీరలేదు ఈ శరీరము శిథిలం అయిపోయి ఉన్నది మరణించడానికి సిద్ధంగా ఉన్నది పడిపోవడానికి సిద్ధంగా ఉంది పైగా శరీరము దుఃఖహేతువుగా ఉన్నది నొప్పిని కలిగిస్తూ డాక్టర్లు వచ్చి ఇంజక్షన్లు ఇంకా ఇంకో ఎక్స్ట్రా నొప్పి పోనీ చుట్టుపక్కల ఉండే మిత్రులను చూసి మనం ఎంజాయ్ చేద్దామంటే వీళ్ళందరూ ఏడు మొహాలు పెట్టుకుని దెన్ వాట్ ఈస్ ది ఆనందేర్ ఈజ్ ఆనందా ఇన్ హిమ్ దాక్టర్ నో బడీ ఇట్ ఆ ఆనందము ఆత్మానందమేన ఉంటారా అని నన్ను అడిగారు నేనున్నాను అవునండి ఏం చెప్పాను కాబట్టి ఆ రకమైన ఆనందము ఉన్నది ఇప్పుడు మామిడిగా మామిడి పండుగ ఏదో తింటూ ఆనందపడ్డారనుకోండి ఈ ఆనందానికి హేతువేమి అంటే మామిడి పండు అని చెప్తాను ఇప్పుడు ఈ ఆనందానికి హేతు ఏమిటి అంటే ఏం చెప్తారు ఆత్మ అగో అదే బ్రహ్మ ఇప్పుడు చెప్పు బ్రహ్మ ఉందంటావా లేదంటావా అస్తి అది మీమాంస అదే అంటున్నారు ఆయన నూనె బ్రహ్మైవ రసస్తాం వాళ్ళ యొక్క రసము అదే ఆవకాయ రసము లేకపోతే పంచదార రసము కాదండి అది బ్రహ్మైవ రసస్థం ఆ బ్రహ్మాత్మయే వాళ్ళకున్న రసం అదే వాళ్ళ రసం తస్మాత్ అస్థితత్తేషాం ఆనందకారణం రసవద్ బ్రహ్మా సగ్యేవాయం <Gã>